వదు వదుయు మేమి అది సో ఆ విధంగా శాంతిని సమాజంలో నెలకొల్పటం అనేది సంభవం అవుతుందా సంభవము కానీ కాదు సో మనం స్పష్టంగా తెలుసుకోవాలి మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖానికి మనమే కమల అజ్ఞానమే కారణము అంతకంటే వేరే కారణమేమి లేదు అజ్ఞానం కారణంగానే స్వరూపము కప్పివేయబడుచుందును దుఃఖంచ వివ్రీయతే ప్రకటీక్రియతే ఎప్పుడైతే ఆత్మస్వరూపం అంత తేలికగా కప్పివేయబడిందో ఇంకా వీడికి ప్రకటమయ్యేది ఏముంటుంది దుఃఖమే ప్రకటమవుతుంది శాంతి కప్పివే శాంతిని వీడు దర్శించలేకపోతే సమరసతను దర్శించలేకపోతే ఇంకేం మిగులుతుంది అశాంతి కలహము విగ్రహము విగ్రహము అంటే కలహము అర్థం విగ్రహం అంటే మరొకటి అనుకున్నారు సుమా విగ్రహం అంటే కలహము అని అర్థం సో కనుక దుఃఖము అలా ప్రకటమైపోతూ ఉంటుంది పరమార్థ జ్ఞానస్య దుర్లభత్వాత్ ఎందుకంటే దుఃఖం అలా ఎప్పుడూ ప్రకటమైపోతూ ఉంటుంది కారణం ఏంటంటే పరమార్థ జ్ఞానము దుర్లభమై ఉన్నది పరమార్థ జ్ఞానము అంటే ఆత్మస్వరూప జ్ఞానము ఆత్మస్వరూపము పూర్ణము ఆనందఘనము అనేటువంటి జ్ఞానమైతే ఉన్నదో అది దుర్లభమై ఉన్నది అది అంత తేలిగ్గా లభించుటలేదు ఎందుకంటే తత్సాధనా దుఃఖ సంపాద్యత్వాది భావ అని అర్థం చెప్పారు ఇక్కడ టీకాకారులు బాగా రాస్తారు విష్ణుదేవానందగిరి అని చాలా కనుగుప్పయ్యే విధంగా ఆ భాష్య పండుతులకి భాష్యంలోని పదాలకి వ్యాఖ్యానం చేస్తారు ఇంత పరమార్థ జ్ఞానము దుర్లభం కూడా అనడానికి అంటే పరమార్థ జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం ఆత్మస్వరూపం యొక్క జ్ఞానము అది దుర్లభంగా ఎందుకుందంటే దాని సాధనములను సంపాదించట కష్టం దాని సాధనాలు ఏమిటి నాలుగు సాధన చతుష్ట సో వివేకము వైరాగ్యము శమదమాది ముముక్షత్వము ఈ నాలుగు సంపాదించడం కష్టం ఆ క్రమం కూడా చాలా మీనింగ్ఫుల్ క్రమం మీకు వివేకం ఉంటే కానీ వైరాగ్యం ఉండదు వివేక వైరాగ్యాలు లేకుండా శమదమాదులు ఉండవు ఆ మూడు లేనే కానీ ముముక్షత్వం రాదు అది కూడా ఆ క్రమం కూడా వన్ లీడ్స్ టు దే అదార్ సో ఆ నాలుగు సంపాదించడం కష్టం జనాలు ఆ నాలుగు సంపాదించడానికి ప్రయత్నం ఇప్పుడు బోధలో కూడా వేదాంత బోధలో కూడా వివేకము అసర్వాత్మభావము రెండు ఉంటాయి వివేకము వివేకం నుంచి వైరాగ్యం వైరాగ్యం తర్వాత శమదమాదులు తర్వాత ముముక్షత్వం అప్పుడు వీడికి మోక్షం వచ్చిందంటే అర్థం సర్వాత్మభావంలో ఉంటాడు దాన్ని సిద్ధపక్షము అంటారు వివేకం దగ్గర ఉన్నాడంటే అర్థం ఏ పక్షంలో ఉన్నాడు వీడు సాధన పక్షంలో ఉన్నాడు సో సాధన పక్షంలో ఉన్నవాళ్ళు సిద్ధపక్షం పట్టుకుని అంతా బ్రహ్మే అంతా బ్రహ్మే అంటూ ఉంటే ఎక్కడ కుదురుతుంది దీనికి శ్రీరామకృష్ణవారు దృష్టాంతం చెప్పారు చాలా చక్కని దృష్టాంతం అంతా బ్రహ్మే అయినా పిల్లిను టైగరు ఉంటే పిల్లికి భయపడమని టైగర్కి భయపడతాం టైగర్కి దూరంగా పోతాం పిల్లికి దగ్గరగా వెళ్తాం అంతా బ్రహ్మే కానీ టైగర్కి దగ్గరగా వెళ్తారా వెళ్ళరు అదేవిధంగా ఒకటి వివేక స్థాయిలో అంతా బ్రహ్మే అంటూ ఇప్పుడు మోఘాశాహ మోఘ కర్మాణ అనే శ్లోకం ఉన్నది పీపుల్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ పీపుల్ ఆర్ క్రేజీ దే ఆర్ సంసారీ ఆ సంసారము అనే ఆవేశంలో ఉంటారు క్రేజీగా ఉంటారు అంటే ఏమన్నా అంతా బ్రహ్మే అన్నారు కదా మరి క్రేజీ అంటున్నారు ఏమిటి అని ఇదో ప్రశ్న అదే అంతా బ్రహ్మను నువ్వు ఊరికి ముందు అడిగొట్టుకుంటేలాగా వివేక కాబట్టి వేదాంత బోధలో కూడా వివేకం స్థాయిలో వివేకాన్నే బాగా ఎంఫసైజ్ చేయాలి సర్వాత్మభావాన్ని ప్రస్తావిస్తాం అది మోక్షస్థితి అది సిద్ధ అది సిద్ధపక్షము దాన్ని చేరుకోవడానికి మనం ఈ మార్గంలో ఉన్నామని ప్రస్తావిస్తాం అంతేగాని దాన్ని పట్టుకుని వివేకాన్ని పక్కన పారేసేటువంటి విధంగా బోధ బోధలో వివేకానికి ప్రాధాన్యం ఇవ్వాలి శంకర నేను గుర్తించిన రహస్యమే శంకరులు వివేకానికి ప్రాధాన్యం ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి సాధన సంపత్తి లేదు ఆత్మస్వరూపానికి బహుదూరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి వివేకాన్ని బోధిస్తే ఆ వివేకం వల్ల కొంత వైరాగ్యం వచ్చి కొంత మనస్సులో శాంతి నిర్మాణమై వీళ్ళు జీవితకాలాన్ని సుఖంగా జీవిస్తారు ఆత్మ ఆత్మతంగా తర్వాత చూడొచ్చని వివేకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఆత్మాచ బ్రహ్మ అని చెప్పడం మానేరు చెప్తారు కానీ వివేకం మీద ఎంఫోసిస్ ఉంటుంది వివేక చూడమని అని బోధిస్తారు బ్రహ్మ చూడామని ఆత్మ బ్రహ్మ సర్వాత్మభావ చూడామని అలా చెప్పరు వివేక చూడమని సో వివేక ప్రాధాన్యమైనటువంటి బోధ చాలా అవసరం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మేము అద్వైతులము వేదాంత శాస్త్రాన్ని బోధిస్తామనుకునేవాళ్ళు కూడా ఆ తత్వము సూక్ష్మమైన తత్వము ఆ తత్వాన్ని తాము ఆకలింపు చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం గురు శుశ్రూష చేయాలి శ్రవణం చేయాలి అహంకార విడిచిపెట్టాలి నేను గురువునైపోవాలనే తొందర ఉండకూడదు ఈ ఆదికల్లా ఇదో పెద్ద సమస్య ఒక ఒక కోర్సు ఏదో చేయటం ఆ కోర్సు కొంతమంది ఐదేళ్ళు అంటారు కొంతమంది నాలుగేళ్ళు అంటారు కొంతమంది రెండేళ్లే అంటారు కూడా పూర్వ ఇంజనీరింగ్ ఐదేళ్ళు ఉండేది తర్వాత దాన్ని నాలుగేళ్లు చేసేసారు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కలిపి ఒకే సిటింగ్లో మీరు ప్యాస్ అవ్వచ్చు అని మా పద్మనాభనగర్లో ఏదో కొత్త యూనివర్సిటీ బోర్డు ఒకటి కనుక ఏదో దాని పేరు ఏదో ఉంది యూనివర్సిటీ ఒకే సిటింగ్లో మీరు అన్ని ప్యాస్ అయిపోవచ్చు మా దగ్గరికి వచ్చేసి ఫీజు కట్టేస్తే వాడేదా ఉంటాయి పీపుల్ ఆర్ హ్యావ్ బికమ్ లైఫ్ కూడా అంతే ఏదో కోర్సు చేసేయటము ఓ ఆశ్రమం కట్టేయటము ఇంకా అక్కడి నుంచి పంచ తీర్థ ప్రసాదాలు ఇచ్చేస్తూ ఉండడం జాతకాలు చెప్తూ ఉన్నాం అప్పుడప్పుడు ఆత్మా బ్రహ్మాండం ఏంటి వేదాంతం జనం కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాం పీపుల్ గట్ వాడితే సార్ కాబట్టి దుస్సంపాద్యమై కూర్చున్నది ఆత్మస్వరూపము పరమార్థ జ్ఞానము దుర్లభమై కూర్చుంది సో అంటే సాధన సంపత్తి ఎడల ఫోకస్ లేకుండాట ఒక హేతువు దుర్లభత్వానికి రెండో హేతు ఏమిటంటే మిథ్యాభినవేశ ప్రయుక్త సుఖావరణ దుఃఖ వివరణ కాలే దుర్లభత్వాలు ఎంత బాధ్యత రోజు చూడండి మీరు ఒక మిథ్యని పట్టుకుంటారు ఒక ద్వైత గ్రహాన్ని పట్టుకుంటారన్నాను చూడండి ఆ గ్రహం ఆ గ్రహాన్ని వీడు పట్టుకుంటాడు లేకపోతే గ్రహమే వీడిని పట్టుకుంటుంది లేదా గ్రహణం గ్రహం కబతే పోయి గ్రహణం వాటెవర్ సో వీడు ఒక అజ్ఞానాన్ని ఒక అసత్యాన్ని వీడు ఎప్పుడైతే పట్టుకున్నాడో ఆ మిథ్యా అభినవేశం కారణంగా సుఖము కప్పు వేయబడి దుఃఖము ప్రకటమైపోతూ ఉంటుంది సుఖం కప్పివేయబడి దుఃఖం ప్రకటమైపోతూ ఉంటే ఆ సందర్భంలో వీడు ఆత్మస్వరూపం పూర్తిగా కప్పివేయబడుతుంది తప్ప ఆ సందర్భం వీడి జ్ఞానాన్ని పొందేటువంటి ఛాన్స్ ఏమీ ఉండదు ఓ బ్రహ్మచారి నా దగ్గరికి వచ్చాడు మాములుగా జుట్టు బాగా పెంచాడు గడ్డ బాగా పెంచాడు మామూలుగా డ్రెస్ అది బ్రహ్మచారి డ్రస్ తెల్లటి డ్రెస్లో వచ్చాడు వచ్చి స్వామీజీ మీ సలహా కావాలి దీని గురించి సలహా అంటే హిందూ కాదు వేదాంత మీద ఒక మాసపత్రిక నేను పెట్టబోతున్నాను దానికి నా సలహా అంటే ఏమిటో మాసపత్రిక అంటే ఏం చేస్తామంటే ప్రతి నెల దాంట్లో వేదాంత విషయాలని మనం రాస్తాము మన ఆశ్రమాల ఇన్ఫర్మేషన్ అంతా ప్రకటిస్తాము ఇది ఇంగ్లీష్లో ఉంటే మొత్తం అన్ని భాషల్లోకి వెళ్తుంది మరి దీనికి నువ్వు సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి వస్తారా అంటే దేవాలయానికి ఒక పత్రిక ఉంటే మనకి ఎన్ని పత్రికలు వెళ్తాయంటారు నువ్వు బంగారు తండ్రి నీ పత్రికతో పాటు నా ఉపదేశదారం పుస్తకం కూడా ఒకటి అని చెప్దాం అనుకున్నాను నేను ఉపదేశాలు కాబట్టి మరో పుస్తకం దేవాలయానికి ఒక పుస్తకం కొనమని నీకు అంతకంటే ఉంటాం మన పుస్తకాలు వెళ్ళిపోతాయి ఇంకొకటి కూడా మిగతా దేవాలయానికి వస్తువు ఇతను ప్లాన్ చూడండి దేవాలయానికి ఒక పత్రికో ఉంటాను వీ డోంట్ వాంట్ ఇండివిజువల్స్ టు పర్చేస్ వీ వాంట్ టెంపుల్ టు పర్చేజ్ హైదరాబాద్లో ఎన్ని టెంపుల్స్ ఉంటాయి పదివేల టెంపుల్స్ ఉంటాయి గుడ్ ఐడియా సో మొదలుపెట్టాడు ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉంటాడు ఆ ప్రయత్నంలో ఉండగా నేను అంటాను చూడమ్మా నువ్వు పత్రిక పెట్టిన తర్వాత నేను ఏదైనా ఆర్టికల్ ఇస్తానులే ప్రస్తుతం ఇంకా నన్ను నువ్వు ఇబ్బంది పెట్టకు నేను చేయగలిగిన ఉపకారం నీకేం లేదని పంపించేశాను పంపించేస్తే అదిగో స్వామీజీ దగ్గరికి వెళ్తే ఆయన సపోర్ట్ చేయలేదు అంటే ఏమైంది దుఃఖం ప్రకటిక్రియతే ఆత్మస్వరూపం సుఖం కప్పివేయబడింది శాంతి కప్పివేయబడింది దుఃఖము ప్రకటమవుతుందని సో ఇది ఎందువల్ల అవుతుంది అంటే ఇలా ఎందువల్ల అవుతోంది అంటే ఒక వేదాంత మాసపత్రిక పెట్టాలి అనే ఒక మిథ్యాభినివేశంలో ఉన్న కారణంగా సుఖము కప్పివేయబడి మిథ్య అలా ప్రకటన అయిపోతూ ఉంటే అప్పుడు ఆ టైంలో అతన్ని కూర్చోబెట్టి నేను వివేకము వైరాగ్యము శపదమాది బోధిస్తే లేదా ఆత్మయ సర్వాత్మభావాన్ని బోధిస్తే అతనికి అది ఎక్కుతుందా బుర్రకి అది ఇటువంటి బోటు తర్వాత దేవాలయం వాళ్ళు వేదాంత పత్రిక ఉంటారు దేవాలయం వాళ్ళు వేదాంత పత్రిక కొంటారా దేవాలయాన్ని పరిహరించి పక్కన పెట్టి ఇంకేదైనా ఇండివిజువల్ స్థితికి వెళ్తే వేదాంత పత్రిక కొంటారేమో కానీ దేవాలయానికి వెళ్తే వాళ్ళు కొంటారండి దేవాలయంలో వేదాంత పత్రిక ఐ నో ప్లేస్ వాళ్ళ అప్రోచ్ ఏదో ఉంటుంది ఐ హ్యావ్ ఓన్ అప్రోచ్ కాబట్టి నేను ఏదో దృష్టాంతం చెప్పాను దృష్టాంతం చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే సుఖము కప్పివేయబడి దుఃఖము ప్రకటమవుతున్న సమయంలో ఆత్మతత్వాన్ని బోధించినా వాడికి అది అందదు అని రాశారు అక్కడ ఆ వాక్యానికి నేను ప్రాక్టికల్ దృష్టాంతంగా ఏదో పిచ్చి దృష్టాంతం చెప్పాను నేను మీకు విషయం అర్థమైంది కదా పరమార్థ జ్ఞానస్ దుర్లభత్వ చూడండి దుఃఖం అనుభవానికి వస్తుంది మనిషికి సంసారంలో దుఃఖానుభవం ఉంటుంది దుఃఖం వచ్చినప్పుడు దాన్ని నివారించడానికి ఉపాయమేమి అంటే నేను ఉపాయం చెప్తాను మీరు ఆలోచించాలి ఆలోచించడమే అంటే కానీ నేను ఒక ఫార్ములా మీకు చేస్తున్నాను ఇంకీ పైన మీకు దుఃఖం పోయినట్టే అని అలాగే మళ్ళీ కూర్చుంటుంది అలా కదా ఈ థింక్ అబౌట్ ఓపిత్ అండ్ ఓపెన్ మైండ్ దుఃఖం వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం మీరేం చేయొద్దు ఇప్పుడు దాన్ని పరిష్కారం అంటే మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి దాన్ని ప్రోపర్ సెన్స్ మీరు అర్థం చేసుకోవాలి ఎలా చెప్పాలి దాన్ని ఇప్పుడు ఎందుకంటే దుఃఖం అనేది వస్తుంది దాన్ని మీరు పరిష్కరించే ప్రయత్నం చేశారంటే అజ్ఞానం అలాగే ఉంటుంది ఆ పరిష్కారం మీరు చేసే పరిష్కారం కొత్త సమస్యలను సృష్టిస్తుంది కాబట్టి అలా అర్థం చేసుకోవాలి అంతేగాని మీకు ఏదో ఒక కష్టం వస్తే ఆ టైంలో మీరు ఇవ్వాల్సిన రెస్పాన్స్ ఏదో ఉంటే ఆ రెస్పాన్స్ ఇవ్వడం మానేసి బుద్ధ విగ్రహంలో మూలకూర్చమన్న కాదు నా అభిప్రాయం మీకు దుఃఖము అనుభవానికి వచ్చినప్పుడు ఆ దుఃఖానికి పరిష్కారము దానికి రెమెడీ మీరు కనుక్కునే ప్రయత్నం చేయొద్దు దుఃఖానికి రెమెడీ అంటే వీడు చేస్తాడు యాస్ట్రాలజీ దగ్గరకో న్యూమరాలజీ దగ్గరకో లేక కామ్యకర్మ దగ్గరకో ఎక్కడికో పరుగులు తీస్తాడు అంతేగా వీడి రెమెడీ వీడికి జాతనైన రెమెడీ అంతకంటే ఉంటుంది ఇప్పుడు ఏదో దుఃఖం వచ్చిందండి ఆ దుఃఖానికి దుఃఖం అంటే శరీరానికి నొప్పి వస్తే మందు వేసుకోవద్దని నేను అంటల్లా అలా అంటల్లా ఎవడో అవమానం చేశాడండిసే ఎవడో అవమానం చేశాడు చేస్తే ఇప్పుడు నేనేం చేయాలి అంటే దుఃఖం కలిగింది ఈ దుఃఖానికి పరిష్కారం కోసం నువ్వేం ప్రయత్నం చేయొద్దు జస్ట్ డోంట్ ట్రై అని చెయ్య నేను ఆ మహాత్ముడికి చెప్పింది అదే వాడేదో చేశాడని మీరేమీ చేయకండి అని చెప్పారు సంథింగ్ లైక్ దాట్ అవమానం ఎవడో చేశాడు అన్యాయం ఎవడో చేశాడు ఇప్పుడు ఏం చేయాలి దానికి పరిష్కారం ప్రయత్నం మీరేమీ చేయొద్దు మీరేం చేస్తారంటే ఆ దుఃఖంతో మనోయకం కాకుండా You first externalize the pain. Then internalize cheshpetukun targada. Then externalize chai. Externalize chetum allah budur kunday. Ande ah dukhaan ne sakshirupanga meru darishin chenapkudu. I dukhaanu nadi nenu ane ah dukhaan ne mametan cheshko kundaga. Ah dukhaan ne meru sakshirupanga darishin chenapkudu. You step away from it and look at it. That is the first step. You do that. కాబట్టి ఇన్ డూయింగ్ సో మీరు ఒక సంఘటన అర్థం చేసుకోవాలి ఫిజికల్ ఘటనలు అవి నడుస్తూ ఉంటాయి వాటి గురించి నేను చెప్పట్లా ఫిజికల్ ఘటనలు ఉంటాయి ఇప్పుడు పరీక్ష ఫెయిల్ అయ్యాడనుకోండి మార్చిలో సెప్టెంబర్ పరీక్షకి ఫీజు కట్టుకుంటాడు వచ్చి అడుగుతాడు నేను సెప్టెంబర్ పరీక్ష ఫీజు కట్టుకుంటాను డబ్బులు ఇవ్వాలి వాటికి ఇచ్చి పంపించడం అప్లికేషన్ సంతకం పెట్టమంటే పెట్టడం అలాంటి ఫిజికల్ ఈవెంట్స్నే కాదంటల్లా ఫిజికల్ ఈవెంట్స్ నడుస్తూ ఉంటాయి అంతరంగంలో దుఃఖంతో మమేకం కాకుండా సో నీవు దాన్ని సాక్షిగా ఉండి వాచ్ చేయవలసినది తర్వాత ఏ దుఃఖం కలిగినా ఏదో ఒక ఘటన కారణంగా దుఃఖం కలుగుతూ ఉంటుంది కదా ఈ ఘటనలు అనేవి ఏవైతే ఘటిల్లి మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయో ఆ ఘటనలు ఇన్ దెమ్జెల్స్ దే ఆర్ నాట్ రియల్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైనా కొంత డబ్బు నష్టం వచ్చి దుఃఖం కలిగిందనుకోండి డబ్బు నష్టం వచ్చింది ఏదో కంతని మూసేసాడు డబ్బు నష్టం వచ్చింది దానివల్ల దుఃఖం కలిగింది ఇది కదా ఘటన ఆ ఘటన మనం అనుకున్నంత సత్యం కాదు తర్వాత నష్టం వచ్చిందనే భావన అది కూడా మీరు అనుకున్నంత యథార్థం కాదు ఎందుకంటే ఫర్ టూ రీజన్స్ జీవితంలో ధనాన్ని సంపాదిస్తున్నప్పుడు ఓసారి కలిసి వస్తుంది ఒకసారి నష్టం వస్తుంది బోత్ హ్యాపీ యూ యు ఆర్ సపోజ్ టు టేక్ బోత్ ఇన్యువర్స్ ట్రై ఈవెన్ మన వ్యవహార దృష్టిలో చూసిన పరమార్థ దృష్టిలో చూస్తే ఈ సృష్టిలో మనం ఉత్తచతో వచ్చాం ఉచ్చజతో వెళ్ళిపోతాం ఇక్కడ నాది అనదగ్గది ఏది లేనే లేదు కాబట్టి మిగిలిన దానికి సంతోషించడమే తప్ప గురించి దుఃఖించటం అనవసరమే అని ఈ విధంగా అయినా దుఃఖం కలుగుతుంది కారణం ఏమిటంటే కేవలము అజ్ఞానం కారణంగా దుఃఖం కలుగుతుంది కాబట్టి బాహ్య ఘటన గురించి నేనేమీ అంటలేదు బాహ్య ఘటనలు వాటి రెస్పాన్స్ ఏమైనా ఇవ్వాల్సి చూసేవి దే ఆర్ ఆల్ ఇన్ ప్లేస్ మన అంతరంగంలో దుఃఖాన్ని దాచిపెట్టుకోవటం అన్నది అది తెలివి తక్కువ పని ఈ ఘటనలన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు బయట ఘటన జరిగిందే అది ఇంపార్టెంట్ కాదు ఆ ఘటనని మనస్సు ఇంటర్నలైజ్ చేసిందే డేటలోని సింటా దాన్ని ఇంటర్నలైజ్ చేయటం అన్నది చాలా తప్పు కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే దుఃఖాన్ని ఇంటర్నలైజ్ చేయకూడదు అంటే నేను దుఃఖిని నా దుఃఖము అనే రెండు మాటలు మీరు అనకూడదు దుఃఖము నా ఆ ఘటన అలా ఘటిల్లింది కాబట్టి ఇది దుఃఖము గలదు ఇది నా దుఃఖము నేను దుఃఖిని అని మీరంటే మీరు చాలా పెద్ద పొరపాటు చేసేస్తున్నారు ఒకసారి మీరు ఆ పొరపాటు చేసిన తర్వాత ఇంకా ఆ దుఃఖ నివారణకు మీరు ఏ ప్రయత్నం చేసినా అది మీకు ఎదురు దెబ్బ తగులుతుంది తప్ప మీరు దాన్ని ఏ రకంగానూ పరిష్కరించలేదు అది పరిష్కారం కాదండి వాడేదో అవమానం చేశాడండి వాడిని పిలిచి మాట్లాడతానంటే ఇంకో రెండుసార్లు అవమానం చేసిపోతాడు అసలు వాడి వెళ్ళకూడదు ఎనివే ది పాయింట్ ఈజ్ దుఃఖాన్ని చాలా జాగ్రత్తగా వాచ్ చేయటం అభ్యాసం చేయాలి దుఃఖాన్ని మనస్సులో ఉండే దుఃఖాన్ని వాచ్ చేయాలి అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి బి క్వయట్ అండ్ వాచ్ సో అప్పుడేమవుతుందంటే మీరు క్వయట్గా ఉండి వాచ్ చేసుకుంటే ఒక సమరసత ఒక సత్యం శివం సుందరం అన్నట్టుగా ఒక ఆ సత్యవస్తువు యొక్క ఒక ఝలక్ మీద అనుభవానికి వస్తుంది ఈ దుఃఖములు ఈ ఘటనలు ఇవన్నీ కూడా అలా దూరంగా అలా లేలగా అలా మిథ్యలాగా భాషిస్తాయి మీ స్వరూపము పూర్ణము అనే ఆ సమరసత కానీ వస్తాయి ధనం లేదో వస్తుంది పోతుంది చిన్న మంది కాదు పోయింది మంది కాదు అంటే ఆల్రెడీ ౌ మచ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ మీరు ఆలోచించండి అలాగే వాళ్ళ దేహత్యాగం చేశారనుకోండి సరే కానివ్వండి దేహత్యాగం అనేది ఇట్స్ ఎ రొటీన్ థింగ్ ఇంట్లో పెద్ద దుఃఖించాల్సిందే ఉంది జీవులు వస్తారు వెళ్తారు జీవులు మన పర్మిషన్ తీసుకుని వస్తారా ఏమన్నా మన పర్మిషన్ తీసుకుని వస్తారండి మన పర్మిషన్ తీసుకుని రారు అలాగే వెళ్ళేప్పుడు కూడా మన పర్మిషన్ తీసుకుని వెళ్ళరు అందుకే మన భ్రమలాగా వీళ్ళు మనం మనమే వీళ్ళనిపై లోకంలోకి తీసుకొచ్చాము అని వీడి భ్రమ ఆ భ్రమ నుంచి దుఃఖం ఉండడం జరుగుతుంది నేనే ఈ లోకంలోకి పట్టుకొచ్చాను అలా ఏముండదు వీడు పట్టుకొచ్చేది ఉండదు వీడు నిమిత్త ఉంటాడు ఆ జీవుడు ఈ లోకంలోకి వస్తాడు వీడు పట్టుకొచ్చేది ఏమి ఉండదు తర్వాత జీవులు కొంతకాలం ఈ లోకంలో జర్నీ చేస్తారు మూవ్ అవ్వదు మూవ్ ఆ అని ఆ దగ్గరికి వెళ్తూ ఉంటారు మనం అలా పట్టు కూర్చోవాలంటే కాదు కాబట్టి ఆ విధ్యాభినివేశం అనేది దుఃఖహేతువు అని గ్రహించాలి ముందు దుఃఖాన్నలా వాచ్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ఈ వేదాంతం చూసారా ఇది అనుభవానికి వస్తుంది ఆ అనుభవంలో మీకు ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ కనబడుతున్నాయి ఏమిటంటే ఆ ప్యాటర్న్ లైఫ్స్ ఫ్లో ఈ సమాజంలో ఈ ప్రపంచంలో జీవుల యొక్క గతి ఆ జీవులలా మేఘాలు వచ్చినట్టుగా మేఘపు తునకలు వచ్చినట్టుగా వస్తూ ఉంటారు ఏదో కొంతసేపు ఆకాశంలో డ్యాన్స్ చేసి ఆ మేఘపు తుణకలు మండి ఆ జీవులు కూడా ఈ సంసారంలో ఏదో డ్యాన్స్ చేస్తారు నా నావాడు నీవాడు పరాయి వాడు కొడుకు తండ్రి ఇలాంటి పేర్లు ఏదో కొంత డ్యాన్స్ కొంత నాట్యం నడుస్తుంది ఆ తర్వాత తెర నాట్యానికి తెరబడిపోతుంది ఎంతసేపు చేస్తారో డ్యాన్స్ మాత్రం దానికి టైం అయిపోయిన వెంటనే ఆ సీన్ అయిపోతుంది ఆ తెర క్లోజ్ అయిపోతుంది తెరబడిపోతుంది అలాగే ఈ డ్యాన్స్ కూడా ఒక లెవెల్లో అయిపోతుంది దెన్ దే మూవ్ ఆన్ మనం ఇప్పుడు వాచ్ చేస్తున్నాం అదర్స్ ఆర్ మూవింగ్ ఆన్ దెన్ వి మూవ్ ఆన్ అండ్ అదర్స్ విల్ వాచ్ ఇట్ దికూలియర్ సంసారం కానీ ఎందు ఒక నిర్వేదమైనా కలుగుతుంది లేదా దానిలో ఒక బ్యూటీ కూడా మీకు కనపడ్డా ఆశ్చర్యపడక్క దుఃఖంలో కాబట్టి ఏదో విధంగా దుఃఖాన్ని కూడా నిర్జించే ప్రయత్నం చేయాలి తప్ప అలాగే ఆ దుఃఖాన్ని పట్టుకుని కూర్చోరాదు ఎనీవే పరమార్థ జ్ఞానము దుర్లభము దీ ది పాయింట్ అది అలా కప్పుబడిపోతా ఉంటుంది భగవాన్సౌ ఆత్మా ద్వయ దేవ ఇది ఆత్మస్వరూపం కప్పుబడిపోతుందంటే ఆత్మస్వరూపాన్ని ఎలా చెప్తున్నారు భగవాన్ సౌ భగవా అంటే ఆత్మదేవుడు ఆత్మయే భగవానుడు ఈ భగవానుడే ఇంకా వేరే భగవాన్ శివోహం శివోహం ఇది వేదాంతము యొక్క మౌలికమైన ఉపదేశం కాబట్టి ఆ వేదాంతులు హృదయములో ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠిస్తారు తమ హృదయంలో ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకుంటారు ఇతరుల హృదయాల్లో ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠిస్తారు దట్ ఇస్ ది ఈశ్వర ప్రతిష్ట లేదు ఈ శిలామయములైన ఈశ్వర ప్రతిష్టము రాళ్లతోటి సిమెంట్ తోటి కట్టేటువంటి దేవాలయాలు ఆ స్కీమ్ వేద్దు ఇక్కడ కేవలము హృదయాసౌ భగవాన్ ఆత్మా దర్థ అేదా ఆచార్యై బహుధ ఇచ్చాతుం శక్య అధ్యతనే ఉపనిషత్తులు ఆచార్యులు పరి పరి విధాలుగా ఎన్నెన్నో కల్పాలు పెట్టి వర్ణనలు చేసి ఎన్ని విధాలుగా దాన్ని వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంటాయి అన్ని విధాలుగాను వ్యాఖ్యానం చేసుకునే ఉంటారు కానీ మానవుడు తెలుసుకున్నట్టు అంత సరళంగా ఉండదు ఎందుకంటే వీడు ఎవో మిథ్యాభినివేశాల్లో పడుతుంటాడు ఆ మైండ్ లాగా ఆకాశకల్పంగా అవ్వటము అంత తేలికైన మాట కాదు దట్ మైండ్ హ్యాస్ టు ఎక్స్ప్లోర్డ్ ఇట్ హ్యాస్ టు ఎక్స్ప్లోర్డ్ ఇన్ సచ్ వే గత ఆ కషాయాలు వాసనలు అన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయి చల్లా చెదరైపోయి మహాకాశంలో విలీనమైపోయి వీరెలా ఫ్రీ అయిపోయి ఎలాగా ఆకాశంలాగా మిగిలిపోవాలి అప్పుడు వాడికి ఆత్మస్వరూపం అనుభవానికి వస్తుంది కాబట్టి అదంత సరళమైన విషయమేమి కాదు ఆశ్చర్యో కుశల ఇది శుకృతే హే దీని బోధించువాడు ఆశ్చర్యము అంటే ఎవళ్ళు బోధించరు బోధించట ఎప్పుడో మానేసి ఆశ్చర్యం దాని పంజే వచ్చింది ఎవరు బోధించరు ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద డయాస్ చేసుకుంటారు ఆ డయాస్ములు చాలా ఖరీదైన డయాస్లు నిర్మాణం చేయటం చాలా అలంకారాలు ఆ డయాస్ మీద అలంకారాలు ఆ పక్కన కృష్ణుడి బొమ్మ పెద్ద అలంకారం దానికి కృష్ణుడు చెప్పి నేమి వీడు చెప్పడం వాళ్ళు వినరు గురికే కృష్ణుడి బొమ్మ వ్యర్థది అక్కడ పెడతారు దానికి అలంకారాలు బాగా వెండి జల్తాపు మొదలైన అలంత అలంకారాలు అనేది ఇస్తారు ఈ సీటో పెద్ద అలంకారం చేస్తారు దాని పక్కన ఇటువైపు నాటు వెళ్తున్నా రెండు సింహాలు ఉంటాయి చేతులు పెట్టుకున్న రెండు సింహాలు వాటికేవో సింహా సింహాసనం కదా అది కాబట్టి రెండు సింహపెట్టడం అక్కడ మెత్తలు అంటే మెత్తటి దానికి ముందు మైకులు పుస్తకం పెట్టుకున్న ఒక పెద్ద డయస్ లాగా అక్కడ దాని నిండా పుష్పాలు ఈ పుష్పాల వెనకాల ఆయన పుష్పాభిషేకానికి ఈ పుష్పాల మాలల్లోంచి ఆయన పెద్ద నామం ఏదో పెట్టుకుని కనపడుతూ ఆ మైపులు ఉంటాయి పుస్తకం ఉంటుంది అంతే అంతే అయిపోయింది అక్కడ ఏ ఉందో అక్కడతో సరి అక్కడ ఆర్కెస్ట్రా వాళ్ళు కూర్చుని ఉంటారు కబలా ఓ హార్మోని హార్పో కబల ఈ రెండు ఇది నార్త్ ఇండియన్ సౌత్ అయితే గీ గేమ్ వైలిన్ మృదగం ఇది సౌత్ ఇండియన్ ఇది జనం చూడొస్తే చాలా ఎక్కువగా ఉంటారు పెద్ద పెద్ద పని చెడు గోల్డ్ వద్ద డబ్బు ఇదంతా టీవీలోకి కార్డింగ్ పెద్ద వ్యవస్థ నడుచడం ఈ లోపల ఈయన జై రామ్ జై రామ్ జై జై అందరూ జయ రామ్ జై జయ రామ్ ఆ తర్వాత ఈ ఇంకా ఆలోచన అలా కూర్చొని అప్పుడు ఇంకోసారి మళ్ళీ జయరావు జయరావు అది ఆర్కెస్ట్రా వాళ్ళు నడిపిస్తూ ఉంటారు ఈ లోపల ఆయన గుర్తొస్తారు హనుమాన్జీ హనుమాన్జీ ఆది జన్మల యాత్ర హనుమాన్జీకి జన్మ హయాజ్ అంటారు అని మళ్ళీ మళ్ళీ అయిపోయింది ఇంకా మళ్ళీ ఏం లేదు అక్కడ మళ్ళీ స్తబ్దుగా పడుతుంటారు ఈ లోపల మళ్ళీ ఆర్కెస్ట్రా ఇవేది భక్తులందరూ హనుమాన్కి దేహం హనుమాన్జీ ఏ ఆర్య నహే హై ద్రావిడ హై ఏ ద్రావిడ దేశిక హై ఏ ఆర్య నహే రామ ఆర్య హయ్ హనుమాన్ ద్రావిడ హాయ్ హనుమాన్ ఆంధ్రుడు ఆయన తెలుగువాడు ఆంధ్రుడు ఇలాగే నాలుగు రెండు గంటలు మూడు గంటలు అలా చుట్టూ ఉంటారు మీరు గంట నరేపటికి ఆఫ్ సోఫాలు పడిపోతాం బస్సు కారులో ఎక్కి వచ్చి ఎండ తరిగా లేదని ఇది లేదు అది లేదని కొత్తగా ఏదో గంటల సేపు కాలక్షేపం చేసి నన్ను చేసి నాకు ఇంత భిక్ష పెట్టి వెళ్తున్నారు అక్కడ గంట వ్యవహారం సాగదు అక్కడ మీరు కారులో వచ్చినట్లయితే కారు రెండు మైళ్ళ దగ్గర పార్క్ చేసి అడిచి వెళ్ళాలి పండల్లో అక్కడ దాంట్లో ప్రవేశించారంటే ఇంక అక్కడ కూలబడ్డాదా ఇంకా కదిలేదు లేని అలా కూర్చున్నా ఉండడం రెండు గంటలు అయిన తర్వాత ఏమిట్రా తెలుసుకున్నది అంటే తెలుసుకున్నది ముఖ్యంగా తెలుసుకోవాలనే ఏమీ లేదు తెలుసుకోవడం కోసం కాదుకా వెళ్ళింది జయరాం హనుమాన్జీ అంటే ఓ జయ జయకాలాలు చేశాము ఆయన చెప్పిన ఆరాడదన్న మాటలు చెప్తాడు రెండు గంటల్లో ఆరడాదన్న మాటలు ఉంటాయి రాసి పెడితే ఆరడదని విన్నాము వచ్చాము కాబట్టి రోజుల్లో వేదాంతం ఎవరు చెప్తున్నాడు వేదాంతం చెప్పి బతికి బట్ట గట్టగలాడా ఎవడన్నా ఆయన బ్రతకనిస్తారా వేదాంతం చెప్తే ఏదో ఇది కప్పేసి అని చెప్పే దాని అంతా నడవనివరు ఇంకా వేదాంతం చెప్పేవాళ్ళు కూడా వేదాంతం మానేసేసి పురాణంలో పడితే పురాణం చెప్పడం జ్యోతిషం చెప్పడం వేదాంతము ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా ఇది దే హెవ్ గాన్ అవుట్ ఆఫ్ కరెన్సీ దే ఆర్ నాట్ ఇన్ కరెన్సీ ఎన్ మోర్ మేము పెద్ద పెద్ద వేదాంతాచార్యులు అన్నవాళ్ళు కూడా వేదాంతం మానేసి ఈ పక్క బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయోగి వ్యవసాయ నాన్నట్టుగా ఏవేవో పట్టుకుని వాటి వెంటబడుతో అప్పుడప్పుడు వేదాంతం గుర్తుకొచ్చినప్పుడు అలా ఇదిగో నేను వేదాంత ఉన్నానని అంటూ అలాగ ఓ పెద్ద హైపోకరెన్సీలో కాలక్షేపం చేస్తూ ఉంటాం కాబట్టి శ్రీకృష్ణుడు బాగా చెప్పాడు ఆశ్చర్యోశ ఇక తెలుసుకోవడం అన్నది అది చాలా కఠినం కఠినం సుసుఖం కర్తృమం ఏయమని కూడా ఉంది చాలా తేలిక ఎందుకంటే అర్థం సరూ వీడే భగవంతుడు ఇంకా ఇక అంతకంటే తేలిక ఇంకా వేరే ఏముండదు అసౌ భగవాన్ అండం ఇంకా తేలికే ఉంటుందండి వీడే ఆత్మ వీడే ఆనందఘనుడు ఇంకా మీరు ఏ సుఖాన్ని సంపాదించక్కర్లేదంటే అంత సరళమైపోయింది కానీ తెలుసుకోటానికి ఆ క్రియేటివ్ థింకింగ్ ఉండాలి చాలా ఓపెన్ మైండ్ ఉండాలి ఏ రకమైన గ్రహము లేకుండా ఉండాలి మిథ్యాభినవేశము ఒక్క రూపాయిలో నయా కూడా ఉండకూడదు ఏ రకమైన మిథ్యాభినవేశము లేకుండా ఏ రకమైన అభినవేశము లేకుండా అలాగా ఆకాశము నిర్విశేషంగా నిర్గుణంగా నిర్ధర్మకంగా లాగా ఉండిపోవాలంటే అలా ఉండిపోతే దేర్ కమ్స్ అన్ ఎక్స్ప్లోషన్ దెన్ యూ విల్ నో దిట్ అది ఇట్ ఈజ్ ఎ బిగ్ థింగ్ ఇట్ ఈస్ అంచేతనే ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు వాడు చాలా నేర్పరి కుశలోస్య లబ్ధ వాడు మునగాళ్లకు మునగాడు అని ఆ విధంగా కాబట్టి అలా కప్పివేగుడుతూ ఉంటుంది అసౌ భగవాన్ వీడు అవడానికి భగవంతుడైనా ఏనకేన ధర్మేణ ఏదో ఒక ఆగ్రహాన్ని పట్టుకుని దాని చేత వీడు కప్పు వేయబడుతూనే ఉంటాడు సో గ్రహేణ భగవాన్ అసౌ గ్రహం చేత ఇది గ్రహాలు ఇవే గ్రహాలు అంటే గ్రహస్థితి బాగులేదంటే ఇదే బాగులేకపోవడం అస్థినాస్తిస్తి నా స్థితి స్తి నాస్తిన చలస్థిభయా భావై ఆవృణోత్యేవ బాలిష బాలిష అంటే అర్థం ఏంటో చూసిన నట్కేసన్ అర్థం బాలిష బాల అంటే పిల్లవాడు బాల కాదుగా బాలిష అంటే అజ్ఞాని నో గ్రోత్ అంటారు సో ఈ విధంగా చర్చలు చేస్తూ ఉంటాం ఈ ఆత్మ అస్థి అని ఒకడు అంటాడు నాస్తి అని ఇంకొకడు అంటాడు అస్థి నాస్తి అని ఒకడు అంటాడు నాస్తి నాస్తి అని ఇంకొకడు అంటాడు దేహంలోనే ఉంది కానీ ఆత్మ దేహానికి బయట లేదు అని ఒకడు ఉంటాడు ఇప్పుడు ఆత్మానాస్తి అంటే ఆత్మానాస్తి అంటే నువ్వు కదా అంటున్నావు నువ్వేలా ఆత్మా అంటే ఓకే ఆత్మానాస్తి అంటే నా దేహంలోనే ఉంది తప్ప దేహం బయట అని దేహమే ఆత్మని సో ఈ విధంగా ఈ వాదాలు వీళ్ళు పెట్టుకుంటారు అలా వాదిస్తూనే ఉంటారు చాలా స్థిర ఉభయ అభావై ఈ శ్లోకం కొంచెం జాగ్రత్తగా దాన్ని వర్కౌట్ చేయాలి ఆవృణోత్సేమ బాలిష ఈ అజ్ఞాని ఏవో కొన్ని వాదాలు పెట్టుకుని ఈ వాదాలనే ప్రమోట్ చేసుకుంటూ ఒక్కొక్క గ్రహాన్ని చెప్తున్నారు వీడు పట్టుకున్న గ్రహం ఇవి దార్శనిక గ్రహాలు ఇవి గ్రహాల్లో కూడా దెయ్యాల్లో కూడా బ్రహ్మరాక్షసి దెయ్యాలు ఉంటాయి మగ దెయ్యాలు ఉంటాయి ఆడదెయ్యాలు ఉంటాయి పండితులైన దెయ్యాలు ఉంటాయి పామరులైన దెయ్యాలు ఉంటాయి అలాగే ఇన్ని రకాల దెయ్యాలు ఉన్నట్టుగానే ఈ ఆత్మస్వరూపాన్ని ఖర్చు వేసే గ్రహాలు కూడా అనేక రకాలు ఉంటాయి దీంట్లో పురాణ గ్రహాలు ఉంటాయి పురాణ గ్రహాలు అంటే వైష్ణవం శైవం శాక్తీయం ఇది కంటే అది గొప్పది అది కంటే ఇది గొప్పది ఇవి పురాణ గ్రహాలు స్థల పురాణ గ్రహాలు కొన్ని ఉంటాయి తర్వాత ఏవేవో గ్రహాలు ఉంటాయి ఇంకా లౌకిక గ్రహాలు కొన్ని ఉంటాయి అంటే క్రికెట్టు ఇలాంటిది ఏదో పట్టుకుని అదే అదే దేవుడి కింద వాడు బతికిస్తూ ఉంటాయి ఈ మనకి పురాణ గ్రహాలు లౌకిక గ్రహాలు తెలుస్తూ ఉంటాయి తప్ప దార్శనిక గ్రహాలు తెలియావు దార్శనిక గ్రహాలు అంటే వాడు ఆ దర్శనాన్ని కొట్టినట్టు అది పండితుడు అది అదే పరమార్థం అన్నట్టుగా చెప్తాడు నేను పండితులు పెద్ద పండితుడు లోకంలో ఇప్పుడు లేరు ఆయన లోకంలో కూడా మంచి పేరు ఈ పీఠాధిపతులు నిర్వహించే పండిత సభల్లో ఆయన ప్రధాన స్థానంలో ఉండేవాడు ఆయన్ని నేను ఆయన మొట్టమొదటి నేను అనుకునేవాడు మహావిద్వాంసు నేను అనుకునేవాడిని కానీ ఆయనకి దేని శ్రద్ధ లేదు తర్కం చెప్పి తర్కం చెప్పేవాడు తర్కం వచ్చు ఆ తర్కమే పరమార్థంగా చెప్పేవాడు ఉపన్యాసం అది కూడా ఆ ఉపన్యాసం గంట అన్నారు విన్న తర్వాత ఈ గత బ్యాక్ టేస్ట్ ఉంది మౌంట్ ఏమిటండి ఆ ఉపన్యాసం అలా చెప్తాడేటి సప్త పదార్థాలు ఉంటాడు అభావం ఉంటాడు సంయోగం ఉంటాడు ఇదంటాడు అదంటాడు పరమాణువులు అంటాడు ఏదేదో చెప్తాడు ఎంటన్నారు ఉపన్యాసం పండిత ఉపన్యాసం సభ ఏమిడిలా చెప్తాడు అంటే సాయంకాలం కూడా ఉపన్యాసాలను పెట్టిన చెప్తాడు ఎవిడు ఇలా చెప్తాడు ఏమిటి అంటే ఆ తర్కశాస్త్రపమే చెప్పే ఉండే అంటే అబ్బా తత్వాన్ని చాలా దూరంగా పెట్టేస్తారు వాళ్ళే తత్వానికి దూరంగా వెళ్ళిపోతారు వీళ్ళకు కూడా ఒక గ్రహం పట్టుకుందనమాట ఓ దెయ్యం ఒకటి పట్టుకుంది ఆ దెయ్యం పేరే దార్శనిక గ్రహములు అస్థి నాస్తి అస్థి నాస్తి నాస్తి నాస్తి ఇవన్నీ దార్శనిక గ్రహాలు అంటే ఫిలాసఫీ కూడా ఒక దెయ్యంగా పట్టుకుంటుంది దాంతో వాడు స్వరూపాన్ని తెలుసుకోలేకపోతారు అంటే ఎలాగో తెలుసునండి పదములు వాక్యములు పుస్తకములు తత్వాన్ని తత్వానికి ద్వారములు కానీ మీరు వాటిని సరిగ్గా ఉపయోగించుకోకపోతే అవి మరీ ఎక్కువైపోతే అవే తత్వాన్ని కప్పేస్తాయి అవే గ్రహములు అయితే కప్పేస్తాయి అలా ఉంటుంది ఇంటర్నెట్ వేదాంతాన్ని ఒకటి ఉంది సరే ఇంటర్నెట్ వేదాంత ఇంటర్నెట్ లో వేదాంతాన్ని ఎలా కొట్టిపోసిస్తూ ఉంది అద్వైత అద్వైతాన్ని కనుక మీరు గూగుల్కి వెళ్తే టూ హండ్రెడ్ అండ్ రిఫరెన్సెస్ వస్తాయి ఆ రెఫరెన్సెస్ ని ఒక కొలిక్కి తీసుకురావడానికి మళ్ళీ ఇంకో స్పెషల్ కొత్త సెర్చ్ ఇంజిన్ ఒకటి కనిపెట్టాలి ఇప్పుడున్న సెచ్ ఇంజిన్స్ మనకి రావకపోతుంది దానికోసం సెర్చ్ ఇంజిన్ అవ్వడానికి వ్యవస్థ చేసుకోవాలి అంత మెటీరియల్ ఉంటుంది అది అంతా పోగేస్తూ ఉంటారు దీనికోసం దీనికి వ్యవస్థ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఏదో చేస్తూ ఉంటారు ఆత్మస్వరూపం తెలుసుకోవాలంటే అది మానేసి దాంట్లో ఎవరో చేస్తూ ఉంటారు ఏదో గ్రహం సో వర్డ్స్ బికమ్ యాజ్ మచ్ యాజ్ ఏ డోర్ యాజ్ మచ్ యాజ్ ఏ బ్యారియర్ అలా అయిపోతాయి కాబట్టి ఆ డర్బల్ డెఫినెషన్స్ అండ్ ఫార్ములేషన్స్ ఉంటాయి అంటే అస్థియా నాస్తియా అని మీరు ప్రశ్న లేవనెత్తితే అబ్బెఅ అలాగా కాదండి ఇంకో కేటగిరీ ఉంది అస్థి నాస్తి అని ఒక కేటగిరీ ఉందని ఇంకొకటి వచ్చి ప్రవేశించి వాడు ఆర్గ్యుమెంట్ చెప్పిపోతాడు ఇదేమీ కాదని నాగార్జునాచార్య ఒక ఆయన క్షణిక బౌ విజ్ఞానవాది నాస్తి నాస్తి అని ఒక సిద్ధాంతం పెట్టారు ఏమిటో నాకు గుర్తులేవు అవి ఏమిటో ఏమిటి నాలుగు ఉన్నాయి ఏమిటి నాకు గుర్తులేదు ఒకసారి ఆ భాష్యం చూసినప్పుడు వాటి సంగతి ఏమిటో బయటపడుతున్నాయి సో నేను ఊరికే పైపోయినా ఆ శ్లోకం పైపోయినా ఏదో వ్యాఖ్యానం చేస్తాం కాలక్షేపం చేస్తున్నాను ఇంకెంత నాలుగు నిమిషాలే కదా కాబట్టి ఈ వెర్బల్ ఫార్ములేషన్స్ అవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అస్థి నాస్తి పెద్ద సిద్ధాంతాలు దర్ బుక్స్ అనేది సో ఈ కాన్సెప్ట్సు ఈ ఐడియాసు ఫిలాసఫీలు బుక్స్ ఇవన్నీ ఉంటాయి మనము ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే వీటి అన్నిటికీ అతీతంగా పోవాలి ఆ ఇన్నర్ సైలెన్స్లో ఎస్టాబ్లిష్ you should become free from all these verbal formulations and you should also become free from desires and fears and also these formulations thought థాట్ spin స్పిన్ words వర్డ్స్ని spin చేసి చేసి చేసి ఏదో ఒక సిస్టమ్ కింద క్రియేట్ చేసి మీకు అందించే ప్రయత్నం చేసుకుని దాంట్లో మీకు సత్యం లభించదు యూ షుడ్ రైజ్ అబౌత్ ది థాట్ ఇట్ సార్ ఆ ఇన్నర్ సైలెన్స్లో మీరు ఆత్మస్వరూపాన్ని పట్టుకోగలుగుతారు అంతేగాని వేదాంతం పేరుతోటి అస్థి అనో నాస్తి అనో అస్థి నాస్తి అనో ఇలాగ పట్టుకోకూడదు నా దగ్గరకు వచ్చారు వచ్చి మీ బృహదారణ్య ఉపనిషత్తుని మేము ఈ బుక్ కింద మార్చి పుస్తక ఇంటర్నెట్లో పెడతానండి నేను ఓ యంగ్ మ్యాన్ వచ్చాను ఓ ల్యాప్టాప్ ఒకటి వేసుకొచ్చాను నిన్న బృదారణ్యం చదవాలి అది మానేసి ఈ బుక్ కింద చేస్తానని ఈ బుక్ అంటే స్కాన్ చేస్తా అంటే ఆ కెమెరా చదువుతుంది ఆ పుస్తకాన్ని కెమెరా చదువు లైన్ ఆఫ్టర్ లైన్ లైన్ ఆఫ్టర్ లైన్ ఆ కెమెరా అలా చదువుతుంది ఆ చదవడంలో కామాస్ పుల్ స్టాప్ కూడా కొల్లు పోకుండా చదువుతుంది ఆ కెమెరా ఆ కెమెరా చదివిన దాన్ని ఈయన మళ్ళీ ఇంటర్నెట్లో పెడతాయి అంతే కానీ ఈయన తెలిసిది ఉండదు ఈయన చదివేది ఉండదు కెమెరాలు చదువుతాయి డిజిటల్ కెమెరాలు చదువుతాయి మెమరీ బాక్సుల్లోనూ హార్డ్వేర్ డిస్కుల్లోనూ బుక్స్ ఉంటుంది వెళ్ళేది ఈయన చదవను చదవడం ఈయన బుద్ధిలోకి వెళ్ళను వెళ్ళను ఎందుకది అంటే కాదని నా వెంట పడతాను నేను చూడండి నేను చెప్పాను నేను అలా పర్మిషన్ ఇవ్వకూడదు ఎందుకంటే ఆ పుస్తకాలు పెట్టుకుని కూర్చున్న సంస్థ ఒకటి వాళ్ళ దగ్గర పుస్తకాలు అలా పడి ఉండగా నీకు పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఎప్పుడో పుస్తకమో రెండో అవుతుంది అంటే అది కూడా ఇంకా ఎవడో కొళ్ళు ఈ బుక్ పెట్టుకు కూర్చుంటారు కాబట్టి ఇంకా పుస్తకాల సిస్టమ్ ఉన్నది కనుక ఐ కెనాట్ గివ్ పర్మిషన్ టు యూ సంబడి హల్స్ టు గివ్ పర్మిషన్ ఇంతకీ నువ్వేం చదువుతున్నావు ఎప్పుడైనా పానీ చదివేవా కుర్రాడిపోయి ఉండి పాణి చదవకుండా ఇది ఈ బుక్ అని చెప్పేసి ఇటు తిరుగుతావు ఏమిటి అది నేను కోపడి కొంత దక్షిణించి పంపించా ఇచ్చి గ్రహం ఇంటర్నెట్ వేదాంత ఇదో గ్రహం ఆత్మస్వరూపం తెలుసుకోవడం తప్ప మిగతావన్నీ చేస్తారు దీంట్లో మీకు రహస్యం చెప్తా ఆత్మజ్ఞానము అని మీరు అనగానే మనస్సేమంటుందో తెలుసిన ఈ ఆత్మజ్ఞానాన్ని పది మంది తెలుసుకుని పద్ధతి మనం ఏదైనా చేద్దాము అంటుంది మనస్సు అంటే ద వైల్డ్ వర్ల్డ్స్ టు ఆర్గనైజ్ ది సెల్ఫ్ నాలెడ్జ్ వెల్ ది వైల్డ్ వర్ల్డ్స్ టు ఆర్గనైజ్ ది సెల్ఫ్ నాలెడ్జ్ దేర్ విల్ బీ నో సెల్ఫ్ నాలెడ్జ్ there దేర్ విల్ ఓన్లీ బి ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ నేను చెప్పిన ఈ పాయింట్ మీకు ఏమైనా అర్థమైందా ఇది చాలా సూక్ష్మమైన పాయింట్ అవునా కదా చెప్పండి మీరు చెప్పండి చాలా సూక్ష్మమైన పాయింట్ అండ్ మైండ్ ఇప్పుడు మీకు లవ్ ప్రేమ ఉందండి మీరు ప్రేమని ఈ ప్రేమని మనం సమాజంలో ప్రచారంలోకి తీసుకురావాలి ali kalaka wild poolu kundante so now mind wants to organize love once you fall into that trap you will not know what is love mind anjetha mai mahatmalu chepparu god creates and the devil organizes chavite <laughs> ఈ ఫిలాసఫీస్ అన్నింటినీ ఆర్గనైజ్ చేసి దేనికి ఏదో వ్యవస్థ కల్పిద్దామని మీరు అనుకున్నారంటే మీరు ఆత్మస్వరూపాన్ని మళ్ళీ జన్మకు వాయిదా వేయాల్సి ఉంటుంది ఈ జన్మలో అదేమీ సెట్లు కాదు మళ్ళీ చెప్పండి మనస్సు ఆత్మస్వరూపం ఎప్పుడు తెలిసిందో వీడి హృదయం ప్రేమతో ఎప్పుడు వికసించిందో అప్పుడు ఇంకా మాటలో ఉండము కాబట్టి ఈ లెబల్ డెఫినేషన్స్ ఫార్ములేషన్స్ వీటిలో పడిపోయి మనిషి ఏ స్వరూపాన్ని కోల్పోతారు ఈ శ్లోకాన్ని సోమవారం నాకు ఫినిష్ చేద్దాం